కాబట్టి ఏమనుకోవాలి ఈవేళ మనస్సు తమోగుణంగా ఉన్నది కాబట్టి ఇదో ఇది మనస్సు నేను చేతనం ధ్యానం కుదరకలేదంటే అది మనస్సు యొక్క దోషం తప్ప నా స్వరూపంలో ఏ దోషము లేదు అని తెలుసుకోవాలి సాధకులు కూడా గుణసంగము యొక్క కాలుష్యంతో సతమతమవుతూ ఉంటారు సాధకులు కూడా నేను మీకు చెప్తున్నా కాబట్టి మీరు గుణములతో సంగము లేకుండగా ఉండేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఏకాగ్రత అయినా మనస్సుకే చించల విక్షేపమైనా మనస్సుకే ఉంటుంది స్వరూపంలో విక్షేపమో ఉండదు ఏకాగ్రత ఉండదు వాటికి ఉంటుంది స్వరూపం కాబట్టి ధ్యానాన్ని అభ్యాసం చేస్తూ ఉండగానే మనస్సుని ఏకాగ్రం చేసుకుంటూ ఉండాలి దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి మనస్సును శుద్ధంగా శాంతంగా పెట్టుకోవాలి బట్ దట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ గోల్ ది అల్టిమేట్ గోల్ ఈజ్ టు గెట్ డిసోసియేటెడ్ ఫ్రమ్ ద బాడీ మైండ్ అది అల్టిమేట్ గోల్ అంతేగాని దాన్ని మనస్సుని శుద్ధి చేసిస్తే పని అయిపోలేదు మనస్సును శుద్ధంగా పెట్టుకుంటే ఉపయోగం ఏమిటి స్వరూపమునందు మీరు తేలికగా నీలిచ్చి ఉండగలుగుతారు అందుకోసం మనస్సు యొక్క శుద్ధి మనస్సు శుద్ధిగా లేదనుకోండి కలుషంగా ఉందనుకోండి కలుషం అంటే ఏంటి తీవ్రమైన సంసార ఆసక్తి ఉంటుంది జన్మివ సంసార ఆసక్తి ఉంటుంది సంసారంలో ఉంటారు తెలిసిపోతుంది సంసారంలో ఉన్నాడు వీడు అని తెలిసిపోతుంది అంటే ఎప్పుడూ కూడా ఆ భోగాల వెనుక ధనము వెనుక పరుగులు తీస్తూ స్వరూపాన్ని కానీ తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా రాదు అవ్వ సంసారంలో ఉన్నాడు అని మనకి తెలుస్తూ ఉంటున్నాయి ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఉన్నాడు అనుకోండి వాడిని వాడిని రాజకీయం ఓడుతూ ఉంటుంది వాడు ఊళ్ళంతా రాజకీయం ఓడుతూ ఉంటున్నాయి వాడిని టచ్ చేస్తే వాడు రాజకీయం మాట్లాడుతాడు అంటే అర్థం ఏంటనమాట ఎవరి మనకి పని అవ్వదు వీడు రాజకీయ నాయకుడు మనం దూరంగా ఉండాలని తెలుస్తుంది మనం వాడి దగ్గరికి వెళ్తే మనకు కూడా రాగేస్తాడు రాజకీయ కాబట్టి తెలుస్తూ ఉంటుంది అలాగే సంసారము తెలుసుకుపోతూ ఉంటుంది మీరు సంసారి అని తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ సంసారు ఆ సంసారములకు కారణమే సంసారి సాధన కోసం వచ్చినప్పుడు ఆ సంసార లక్షణాలు సాధనకు కూడా కాబట్టి చాలా కాషస్గా ఉందా అంటే చిత్తము శుద్ధముగా చేసుకోవాలి తప్పనిసరి చిత్తశుద్ధి ఆవశ్యకము అంత సంసారము గట్టిగా మనసులో ఉన్నవాడు వాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాడు చిత్తశుద్ధి ఆవశ్యకం కానీ చిత్తశుద్ధి పరమార్థం కాదు ఒక పాయింట్ వరకు చిత్తశుద్ధి ఆవశ్యకం ఎలాగంటే తెర కప్పేసి ఉన్నది దేవుడు మూర్తి అవతల వైపు ఉన్నది దర్శనం చేయాలి ఇప్పుడు తెరని కొంత తీయాల్సిన అవసరం ఉంది కదా ఓ తెర తీసిస్తే ఫల్స్ అంటే తెర ఇంకొకట అది ఉన్నా ఉంటుంది అండి ఉన్నా కూడా మీకు దేవుడు కనపడతాయి ఇప్పుడు తెర ముఖ్యం కాదు తర్వాత అర్థోస్లో ఉంది కాబట్టి పక్కన పెట్టాల్సి వచ్చింది కానీ అదర్వైజ్ ద గోల్ ఈజ్ నాట్ ఎనీథింగ్ టు డూ విత్ ది విత్ ది కరెక్ట్ అండ్ గోల్ కాదు దేవుడు గోల్ అదే అదేవిధంగా మనస్సులో గుణముల యొక్క నేను కొంచెం సాగతీశాను టాపిక్ని మనస్సులో గుణముల యొక్క అప్ అండ్ డౌన్ ఉంటాయి ఒకప్పుడు సత్వం ఉంటుంది ఒకప్పుడు తమస్సు ఉంటుంది సాధారణంగా రజస్ట్ ఉంటుంది అది మనస్సు యొక్క ధర్మాలే తప్ప నా ధర్మము కాదు అని వీడు తెలుసుకోవాలి ఇంత పని వీడు చేయకపోతే అంటే వాడు ఏం చేస్తున్నట్టు గుణములతో సంగమును పెట్టుకున్నాడు దేహము మనస్సు నేనే అని తాదాత్మ్యాన్ని చెంది ఉన్నాడు ఇది సంసార కారణము అని ఇంతకుముందు చెప్పారు ఇది ఉక్తం భాష్యదారులు చిన్న మాట చెప్తే నేను దాన్ని ఇంత చేసి చెప్పాను కొంచెం ప్రాక్టికల్గా మీకు అనుభవానికి ఉపయోగపడుతుందని చెప్పారు సరే బాగా నేను ఇప్పుడు ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఉదయించే అది చెప్పిన దాన్ని బట్టి కస్మిన్ గుణే కథము సంగములు అంటున్నారు ఎన్ని గుణములు ఉన్నాయి గుణేశు బహువచనం ఉన్నారు కాబట్టి కనీసం మూడు ఉండాలి అవన్నీ మా తర్వాత ఏ ఏ గుణములతో ఏ ఏ రకమైన సంఘము సంఘము అంటే అటాచ్మెంట్ మనకే కలుగుతోంది ఈ టాపిక్ మోస్ట్ ప్రాక్టికల్ టాపిక్ ఇది మన జీవితంలో ఉండేటువంటి డైలీ లైఫ్ యొక్క మంచి చెడు చాలా సూక్ష్మంగా ప్రాక్టికల్గా లోతుగా పరిశీలన చేసేటువంటి అధ్యాయం ఇది చాలా ప్రధానమైన అధ్యాయం కాబట్టి ఏ ఏ గుణములతోటి మనకు ఎటువంటి సంఘము కలుగుతుంది కథం వాతే బద్ధంతి గుణములు మనం ఏ విధంగా బంధిస్తూ ఉన్నాయి ఇదంతా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంకా ఏం చెప్పాలి గుణేభ్య మోక్షణం కథం సార్ ఈ గుణముల నుండి మోక్షము ఎలా లభిస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి గుణములంటే ఇప్పుడు కొంతమంది పురాణంలో కరుణావులు కరుణా సముద్రులు పరాక్రమశాలి శత్రు సంహారకుడు అలాంటి గుణాలు ఎవరు చెప్తారు అది కాదండి మీరు పురాణం అవుతున్నారు గుణములో అంటే సత్ప్రదస్థము గుణము పారిభాషిక పదం వాడు చాలా సద్గుణాలు ఉన్నాయండి ఎవరైనా ఉంటే ఉపకారం చేస్తాడు చందాలు బాగా ఇస్తాడు తిలాంతరపి తర్వాత ప్రేమగా మాట్లాడతాడు ఉపన్యాసం బాగా చెప్తాడు అలాంటి గుణాలు ఇవన్నీ గుణాలు అలాంటి గుణాలు అనిపిస్తున్నారా ఏమి అలా అనుకోవట్లేదు కదా సత్వరస్తమో గుణాల గురించి మాట్లాడుతున్నాం ఇదేం పురాణం కాదు ఇది ఇది శాస్త్రం కదా కాబట్టి ఆ గుణముల నుండి విముక్తి ఎత్తుగలుగు ఇప్పుడు అలాంటి గుణాలు ఎందుకు విముక్తిగా వాళ్ళ నుండి అట్టుబెట్టుకోవాలి వాటి మనం మాట్లాడటం మనం మాట్లాడే గుణములు సత్వరస్తమ గుణము సో ఏమైపోయిందంటే లోకంలో కొంత మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపైన్ కిందేసి అసలు జనులకు గుణములంటే ఏవో ఏవో గుణాలు అనుకోవడం తప్ప సత్వరస్మ గు గుణములు అనే వివేకం అంత అంత ఆలోచన కూడా లేకుండగా పైగా గుణములు దేవుడు అనంత కళ్యాణ గుణ సంపన్నులంతో ఉండడం ఆయనలో అనంతములైన గుణములు కలవడం ఎన్ని గుణములు ఉన్నాయి అంటే ఒకసారి నారదులు మొదలుపెట్టాడు లెక్క బ్రహ్మదేవుడు గారు నాలుగు ముఖములతోటి గుణాలని వర్ణించడం మొదలుపెట్టాడు సరస్వతీదేవి సాక్షాత్గా ప్రయత్నం చేస్తోంది గుణాలని వర్ణిద్దామని ఇంకా ఇప్పటికీ పూర్తి కాలేదు అన్నాం అనేప్పుడు కాదు బాబు అని వీడియో అది పెట్టుకుని ఉండిపోతాయి వారికి ఈ పాఠం కరెక్ట్ అండి ఈ మిస్యిన్ఫర్మేషన్ అంటే మిస్యిన్ఫర్మేషన్ అంటారా డిజిన్ఫర్మేషన్ అంటారా ఏదో బత ఇట్స్ ఏ క్యాంపైన్ అలా క్యాంపైన్ చేస్తూ స్వామి నీవు అన్ని గుణములు నేందే అంటూ ఉండడం పొద్దున్న నుంచి రాత్రి దాకా గుణములు గుణములు గుణములు అనేప్పటికీ ఈ పాటి కన్ఫ్యూషన్ సో అలాంటి కన్ఫ్యూషన్ నేను పెట్టుకుంటూ ఇక్కడ గుణములు అంటే అదేమి కదా అదంతా మంచిది దాంట్లో దాని మీద వ్యతిరేకమే ఉంటుంది ఇక్కడ గుణములు అంటే సత్పరచస్తమో గుణములు ప్రకృతి చుట్టూ గుణములు నీకు కూడా చెప్తున్నా పరమాత్మ నిర్గుణుడు ఆయన ఎందుకు ఏ గుణాలు ఉండవు పరమాత్మ ఎందుకు గుణాలు ఉంటే ఏమైపోతుందో తెలుసుకోండి గుణములు ఉన్నవాడు ఇతరము కంటే భిన్నంగా ఉంటాడు ఎందుకని ఆయన ఎందు ఏ గుణాలు ఉంటాయో ఆ గుణాలు ఇతరులలో ఉండకపోవచ్చు కదా ఇప్పుడు పరమాత్మ ఆ మహాశక్తి సంపన్నుడు అని నేను అన్నారు అదో గుణం ఏంటి మహాశక్తి సంపన్నుడు అది అయ్యేప్పటికీ మన అందరం పరమాత్మ కంటే సపరేట్గా నిలబడి ఉంటాం ఎందుకని మన దగ్గర మహాశక్తి ఎక్కడ ఉన్నది ఏదో కొద్దిపాటి శక్తి ఉన్నది ఇదంతా ద్వైతాన్ని నిలబెట్టేటువంటి వ్యవహారం తప్ప దానికి తత్వానికి సంబంధం లేదు మహా దయామయులలో దేవుడు గొప్పవాడు దీనులలో నేను అచ్చడుగువాణ్ణి అంటే ఇది నా గుణం దీనులలో అచ్చడుగువాడిని ఇది నా గుణం దేవుడు దయామయులలో సర్వోత్తమ స్థానంలో ఉన్నవాడు ఆయన ఆయన గుణం ఆయనకి వీడికి ఇంకా అభేదం ఎక్కడి నుంచి వస్తుంది భేదమే మిగిలిన ఉంటుంది తర్వాత మీరు ఇంకో రహస్యం చెప్తా నేను దీనుడను అభాగ్యుడను అయోగ్యుడను నన్ను మీరే కాపాడాలి అని ఎవడైనా దండం పెట్టాడనుకోండి హీ మీనిట్ ఓకే ఎందుకంటే సపోజ్ అయ్యా మీరే నన్ను కాపాడాలి నేను అయోగ్యుడను అభాగ్యుడను అని ఎవడైనా మంచి దండం పెట్టాడు అనుకోండి మీరు ఎవయ్యా అయోగ్యుణ్ణి అభాగ్యుడిని కాపాడడం అవసరం కదా వెళ్ళిరా అన్నారనుకోండి అంటే అతను చాలా హర్ట్ అయిపోతాడు అతని అభిప్రాయం అతన్ని అయోగ్యుడిగా అభాగ్యుడిగా మీరు స్వీకరించాలనే అతని అభిప్రాయం కాదు అతని అభిప్రాయం ఏంటంటే మీరు ఆ పని చేసి పెట్టండి అని అతని అభిప్రాయం దాన్ని అర్థవాదాంత ఏమంటే అర్థమైందా నేను చెప్పింది ఇప్పుడు పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు నాకు ఉద్యోగం లేకపోతే నాకు బ్రతుకు లేదు నేను జీనుడను హీనుడను అభాగ్యుడను నీ కాళ్ళు పట్టుకుంటున్నాను మీ కాళ్ళు పట్టుకోడు అని అంట ఇవి చేతులు అనుకో అంటాడు అంటే దానికి రిప్లై ఆఫీసర్ రిప్లై ఇచ్చి ఇలా ఇచ్చాను ఇవి చేతులు ఎందుకు చేతులే కాళ్ళు కావు తర్వాత నీవంటే అభాగ్యుడు అయోగ్యుడు నాకు అక్కర్లేదు నా కొంత కలి కొంత ధైర్యం గలవాడు కావాలి తప్ప నీవంటే అభాగ్యుడు అయోగ్యుడు నాకు అక్కర్లేదు వెళ్ళిరా అన్నాడు అనుకోండి ఇతను హర్త్ అయిపోతాడు ఎంత మాట అన్నాడు నన్ను అని హర్త్ అయిపోతాడు అంతేగాని ఏది నేనో అదే అన్నాడు కాబట్టి అతనేం తప్పు మాట్లాడలేదు అనుకోడు సే దాట్ దేవుడి దగ్గర కూడా ఓ దేవా నేను దాసుడను దాసాను దాసుడను నాకు స్వర్గాన్ని అనుగ్రహించు అని వీడు ప్రార్థిస్తాడు అంటే ఆయన నీవు దాసానుదాసుడము నేను స్వర్గంలో కూడా దాసానుదాసుడుగానే నేను ఏర్పాటు చేస్తాను అని ఆయన అన్నాడు అనుకోండి వీడు హర్ట్ అయిపోతుంట విల్ బీ హర్ట్ అండ్ హీ విల్ బీ వెరీ అన్హ్యాపీ రియల్లీ బికాజ్ హీ డజంట్ మీన్ దట్ నేను దాసానుదాసుడను ఉన్నది హీ డజంట్ మీన్ ఇట్ వాట్ హీ మీన్స్ ఈజ్ నాకు స్వర్గమునిమ్ము దట్ ఈజ్ వాట్ హీ మీన్స్ I'm not uh, saying anything against, I'm telling you the meaning of that. So, if you have to understand it correctly, do not have the gunas <laughs> that are talked about in the Quranas. Quranas are the Quranic stories of the Quranic stories, but that guna is not there. I have to say that, God has made this guna. God has made this guna. ఎలాగ బయట పొందుతా ముక్తస్థితి లక్షణం వర్తవ్యం ముక్తుడు ఎలా ఉంటాడు ఇది కూడా చెప్పాలి ఎందుకంటే లోకంలో ముక్తుడు అంటే మహాత్ముడు జ్ఞాని గురించి అనేకానేకములైన తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి లోకంలో ఒక మిస్యిన్ఫర్మేషన్ ముందు డిసిన్ఫర్మేషన్ అంటే తత్వం ఏమీ చేయకుండా కత్తి వేసి తప్పేసి కత్తి వేయటం తర్వాత మిస్ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఈ క్యాంపైన్ నడుస్తూ ఉంటుంది మీ లోకల్లో ఇట్స్ క్యాంపైన్ దట్ గోసాన్ లైక్ దాట్ సో దాంతో జనులు ఏమనుకుంటారంటే జీవన్ముక్తుడి గురించి వాళ్ళకి ఏవేవో ఐడియాస్ ఉంటాయి సమ్ ఫన్నీ ఐడియాస్ దే హ్యావ్ జీవన్ముక్తుడు అనే ఆయన ఫన్నీ ఐడియాస్ ఉంటాయి జీవన్ముక్తుడు ఎర్రగా దొడ్డుగా లాంగ్గా పొడుగ్గా దెబ్బ పండుగా ఉంటాడు అని వాడు అనుకుంటాడు వారికి అలా ఉన్నారు అనుకుంటారా అనుకున్నారు ఫోటోజెనిక్గా ఉంటాడు జీవన్ముక్తులు అంటే చాలా ఫోటోజెనిక్గా ఉంటాడు అని అనుకుంటారు తర్వాత జీవన్ముక్తులు శంకరాచార్యులు వారు కేరళలో బయలుదేరి హిమాలయాలకి మూడు రోజుల్లో వెళ్ళిపోయేవారు ఎలా వెళ్ళేవారు హిమాలయ ఈ రోజుల్లోనే వెళ్ళడం కష్టం ఇక్కడ బయలుదేరితే హిమాలయాలు వెళ్ళేప్పటికే మూడు రోజులు పడుతుంది ఈ రోజుల్లో ఆయన అలా వెళ్ళిపోయేవారు ఈ రోజు అంటే కొని మీరు విమానం ఏదో టికెట్ కొనుక్కుని డెహరాడుని పొద్దున్న బయలుదేరి సాయంకాలానికి చేరుకోవచ్చు ఆయన ఎలా వెళ్ళేవారు మూడు రోజులు వెళ్ళిపోయారు మూడు రోజులు వెళ్ళిపోయారు హౌ వేగంగా నడిచేవారు వేగంగా నడిస్తే నెల రోజులు మూడు రోజులు కాదనే యోగ శక్తి ఉంది ఆయన జీవనం ముక్తుడు దేవర్ ఏమైంది ఇప్పుడు సో యూ గాట్ అనదర్ మిస్ఇన్ఫర్మేషన్ కాబట్టి జీవన్ముక్తుడు ఎలా ఉంటాడంటే అత్యంత సామాన్యంగా ఉంటాడు లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్ అవుట్వర్డ్లీ ఏమీ రిఫరెన్స్ ఉండదు జీవన్ముక్తుడికి తలపోటు వస్తే కొద్దిగా జ్వరం వస్తే డోలో ట్యాబ్లెట్ వేసుకుంటాడు డోలోయా డోలాయా వాట్ ఎవర్ డోలో పారాయిస్మాల్ వేసుకుంటాడు జీవన్ముక్తుడు జ్వరం వస్తే వేసుకోకపోతే ఒళ్ళు ఎప్పుడుగా ఉంటాడు వేసుకుని పడుకుంటే కొంత విశ్రాంతిగా ఉంటాడు ఆయన జీవన్ముక్తులండి ఆయనకి తలకోట రాదు జ్వరం రాదు అని మీరు అనుకుంటే పొరపాడు ఆయనకు ముందు అక్కర్లేనుకుంటే మరింత పొరపాడు బాహికంగా జీవన్ముక్తుడికి అజ్ఞానికి ఏమీ తేడా ఉండదు ఆంతరంలో జీవన్ముక్తుడికి అజ్ఞానికి ఏమీ పోలిక ఉండదు ఆ జీవన్ముక్తులు ఎలా ఉంటాడు మనం తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవడం ఎందుకేమిటండి ఆ జీవన్ముక్తుల యొక్క లక్షణాలను తెలుసుకుని ఒక్క లక్షణం మీరు పట్టుకుంటే మీరు జీవన్ముక్తులు అయిపోతారు అందుకోసమని తెలుసుకోవాలి దురదృష్టం ఎక్కడొస్తుందంటే మనము దేవుణ్ణి పూజించటానికి తహతహలాడతామే తప్ప దైవీ గుణములను దైవీ సంపదను మనం అనుభవానికి తెచ్చుకోవటానికి మనం ఏ ప్రయత్నము చేయము అభయం సత్వ సంశుద్ధి ఇది దైవీ విభూతి దైవీ సంపద అంటే ఏం చేయాలి మీరు మీ హృదయంలో ఎర్ది ముర్రి భయాలు ఏం పెట్టుకోవద్దు అంధవిశ్వాసాల నుండి పుట్టేటువంటి భయాలను అందిస్తే పక్కన పెట్టండి ఈశ్వరుణ్ణి శరణాగతి చేస్తే సకల భయములు పోతాయి ఆ భయాన్ని మీరు పెట్టుకోండి ఫియర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ భయం ఉండాలి అంతఃకరణం శుద్ధంగా ఉండాలి ఇతరుల వేళలా రాగద్వషాలు ఉండకూడదు ఇవి మనం కల్టివేట్ చేసుకోము వీ నెవర్ ట్రై టు కల్టివేట్ These divine qualities. Are it is somewhat difficult. We are at divine qualities. So feels, we are at this point, if we serve, this castle is not us. We have seen the statue. We have seen it as a stone. It's easy. Which is easy. Because the statue is visible on the autoenza. There are some divine qualities inubboooIfet проход. There are some Rubic隊. With the one. It's very special. రాముడి విగ్రహానికి పూజించడం తేలిక లేకపోతే రాముడి యొక్క స్పిరిట్ తోటి తల్లిదండ్రులను సేవించడం తేలిక ఏది తేలిక కాబట్టి తేలికైంది ఏదో మనం చేస్తాం చేసి మనం ఏమనుకుంటాం రాముడికి ఉన్న స్పిరిట్ తోటి మనం తల్లిదండ్రులను సేవించడం అనేది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇన్ఫ్యాక్ట్ దట్ ఈజ్ నాట్ ఈవన్లీ పాయింట్ అండర్ కన్సిడరేషన్ దెన్ వట్ ఈజ్ ఇంపార్టెంట్ సీతారామ కళ్యాణం టికెట్టుకొని చేయించడం ఇంపార్టెంట్ అనుకుంటాం సీతారామ కళ్యాణం చేయిస్తాడు చేయించు ఏం చేస్తాడు చేయగడుకుంటాడు కర్మ అయిన వెంటనే ఏం చేస్తాడు ఆజమనం చేసి చేయగడుకుని చూస్తుంటాడు హోర్ కాట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆ యాటిట్యూడ్ నుంచే కూడుతుంది ఈ జీవన్ముక్త లక్షణముల ఏడలో ఉండే మిస్ఇన్ఫర్మేషన్ కూడా దాని నుంచే కూడుతుంది ఎనీవే బహుశా ఐఎమ్ అగ్రెసింగ్ ఒక సమకాలీన సమాధి యొక్క సమకాలీన సమాజంలో ఉండేటువంటి గుణదోషములను పరిశీలించుట కూడా అది కూడా పాఠంలో భాగమని నేను అనుకున్నాను అలా చెప్పాను నేను అన్యటా భావించకూడదు సో జీవన్ముక్తుడు అంటే ఏమో సమ స్పెషల్ స్పెషల్ లక్షణాలు ఉంటాయని మీరు అనుకోద్దు ఆ దైవీ గుణములు ఏవైతే ఉంటాయో వాటిని నిండా కలిగి ఉన్నవాడే జీవన్ముక్తుడు అదంతా కూడా చెప్పాల్సిన అవసరము కాలేదు థం చ సో ఈ పద్నాలుగో అధ్యాయానికి ఇది కూడా ఇంకొక అదనపు ప్రయోజనము సో ఇన్ని ప్రయోజనాలు మనస్సులో పెట్టుకొని శ్రీ భగవాను సో జ్ఞానం ప్రవక్ష్యామి మీకు నేను బోధిస్తాను చూడండి వత్ ధాటు వచ్చు నుంచి వక్ష్యానే వస్తుంది వచ్చు నుంచి అంటే వచ్చి పరిభాషణే చెప్పుట ఏవో కబుర్లు చెప్పుట కాకుండగా వచనము అంటే పలుకు పలుకుట ప్రవచనము అంటే ప్రకృష్టమైన పలుకు అంటే విలువైనటువంటి పలుకు దాన్ని ప్రవచనము అంటారు కూర్చో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారనుకోండి పిచ్చాపాటి అంట కబుర్లు పిచ్చాపాటి కబుర్లు ఎక్కడో కూర్చొని రక్తబండ మీద కూర్చుని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటున్నారు అన్నారనుకోండి వాటిని వచనము అన్నాడు అలా కాకుండా ఆత్మతత్వానికి సంబంధించిన మాటలు కనుక ఎవరైనా చెప్పడం ఇతరులు వినడము అనే సందర్భం ఉంటే దానికి ప్రవచ్యానము అంటే మీరు విన్నారు కదా ప్రవచ్యానము సో ప్రవక్ష్యామి అంటే నీకు చాలా విలువైన మాటలను చెప్పబోతూ ఉన్నాను ఇంతకుముందు చెప్పావు కదాయా చెప్పిందే ఇంత ముందు చెప్పిందేగా చాలా చెప్పావు అంటే భూయహ ప్రవక్ష్యామి మళ్ళీ ఇంకోసారి నీకు మంచి మాటలని నేను చెప్తాను దేని గురించి మాటలు చెప్తా ఉన్నాము అంటే జ్ఞానం జ్ఞానములు గురించి చెప్తాను జ్ఞానం ప్రవక్ష ఇప్పుడు జ్ఞానము అనేప్పటికీ ఆ జ్ఞానానికి ఇక్కడ రెండు విశేషణాలు ఉన్నాయి ఒకటి పరం జ్ఞానం రెండవది ఉత్తమం జ్ఞానం సో శంకరులు అంటారు భాష్యంలోనే పరం జ్ఞానం ఇది వ్యవహితైన సంబంధ ఈ పరం అనే పదాన్ని అదొక ఎగ్జెక్టివ్ విశేషణం దాన్ని వెంటనే భూయతోటి అన్వయించద్దు భూయంతో అన్వయించదు అది తర్వాత పరం ప్రవక్ష్యామి అని పరం మీ ప్రవక్ష్యా కూడా మీరు అన్వయించద్దు జ్ఞానాంతో అన్వయించదు పరం ద్వితీయ విభక్తి జ్ఞానాం షష్ఠీ బహువచనం అన్వయించదు దాన్ని కూడా దాటుకుని ముందుకు వెళ్ళండి అక్కడ జ్ఞానం అనే మాట ఉంది దాంతో అన్వయిస్తుంది ఈ పదంకి జ్ఞానంకి మధ్యలో ఎంత వ్యవధానం ఉన్నది భూయ ప్రవక్ష్యామి జ్ఞానానం అనే మూడు పదముల యొక్క వ్యవధానము ఉన్నది అంటే ఈ మూడు పదాలని దాటుకుని వెళ్ళి అది జ్ఞానం అనేటువంటి పదంతో అన్వయిస్తుంది ఓకే అర్థమైందండి సో Uh, you see uh, suppose i say you see you come and stand here i will uh, discuss something with you but in the meanwhile dear sir have a seat anna unkondi dear sir have a seat annadi veediki anwayinchadu okay adi inkokara anwayis veediki anwayis you stand here i will talk with you annade anwayis sandarbhan veta royin cheskovali alage vakyamlo kuda aa padamulu అలింగము వచనము విభక్తి వాటిని బట్టి అన్వయిస్తాయి కాబట్టి పరం జ్ఞానం జ్ఞానముకు ఒక విశేషణం పరం జ్ఞానం గొప్పదైన జ్ఞానము ఇంకో విశేషణం జ్ఞానాం ఉత్తమం జ్ఞానములలో ఉత్తమమైన జ్ఞానం నీకు జ్ఞానాన్ని చెప్తాను సాధారణంగా జనులు ఏమనుకుంటారు ఉపదేశము అంటే జనులు ఏమనుకుంటారు ఇది చెయ్యి అది చెయ్యి ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఉపదేశం అలాగ అనుకుంటారు ఆ మహాత్ముడు ఉపదేశం చేసేటంటే ఏమిటి ఉపదేశం చేశాడు అంటే నువ్వు నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉపదేశం తీసుకో దాన్ని ఇనీషియేషన్ తీసుకుని నువ్వు మాల తులసి పెట్టుకో ఆ తులసి ఎలా ఎలా ఇటు నుంచి అటు తిప్పాలి ఇటు నుంచి అటును ఇటు నుంచి అటు దీనికి ఏమో చాలా నియమాలు ఉంటాయి అవన్నీ చెప్తే దాన్ని ఏమంటారు ఆయన ఉపదేశం చేసిన కాబట్టి జనులు కర్మ యొక్క ఉపాసన యొక్క ఉపదేశానికి అలవాటు పడుతుంటారు కానీ ఇక్కడ కర్మకు సంబంధించిన ఉప ఉపదేశం ఏమీ ఉండదు మీరు ఈ రకం కర్మలు చేయాలి ఆ కర్మలు చేయాలి ఇక్కడ ఏం చెప్పడం మీరు చేస్తున్న కర్మలనే ఎలా చేయాలో చెప్తారు ఇక్కడ అది కూడా టాపిక్ కాదు ఇక్కడ ఉపాసనలు కూడా మీరు ఉపాసన చేస్తుంటే దాన్ని ఏ విధంగా చేయాలో చెప్తారు తప్ప గీతలో ఒక కొత్త రకం ఉపాసనను ఒకటి లేవదేసి మీ జీవితంలో ఇంతవరకు లే ఈ ఉపాసన ఉందా లేదు అయితే మీరు ఇది పెట్టుకోండి అని అలా చెప్పారు ఈ టాపిక్ అది కాదు లోకంలో అలా చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు హనుమదుపాసకుల్ని మీరు పిలిచారనుకోండి ఆయన ఏమంటారు ఆయన ఏం చేస్తారంటే ముందొచ్చి కూర్చుంటారు కూర్చుని ఇక్కడ హనుమంతుడు బొమ్మ కొడు పెడతారు ఎందుకంటే ఆయన హనుమదుపాసకుడు అంతా హనుమంతుడే ప్రార్థన మొదలు పెడతారు ఎలా మొదలు పెడతారు హనుమంతుడి గురించి మొదలు పెడతారు ఇంకా ప్రవచనం మొదలు పెడతారు ఎలా మొదలు పెడతారు మీరందరూ హనుమద్ భక్తులు కావాలి అంటే అయ్యా మేము రామోపాసన చేస్తున్నాం రామోపాసన చేస్తే సరిపడదు హనుమంతుడు ఉపాసన శివోపాసన చేస్తున్నాం అది కూడా సరిపడదు హనుమతుపాసన చేయాలి సో ఈ ఉపాసకులు ఈ కర్మ పరాయణులు వాళ్ళు ఏం ఉపదేశం చేస్తారు కర్మలనే ఉపాసనలని ఉపదేశం చేస్తారు కానీ వాస్తవంలో భగవద్గీత అతిథి కాదు ఈ జ్ఞానమును ఉపదేశించేటువంటి గ్రంథం ఈ ప్రవచనం అట్టింది ఇక్కడ జ్ఞానానికి పెద్ద పీట వేస్తారు కాబట్టి మనిషి జీవితంలో కర్మకి స్థానం ఉంటుంది జ్ఞానానికి కూడా స్థానం ఉండాలి కర్మతో సరిపెట్టేయకూడదు జ్ఞానం కూడా ఉండాలి చాలా దురదృష్టకరమైన వాతావరణం మనకు కనపడుతుంది కర్మలతో సరిపెట్టేస్తారు జ్ఞానం అనే దాని గురించి అసలు వెళ్ళరు కాబట్టి కర్మ ఉంటుంది జ్ఞానం ఉంటుంది ఏది శ్రేష్టం అనుకుంటున్నారు జ్ఞానమే శ్రేష్టం భగవంతుడు మనల్ని జ్ఞానం కోసం ఈ ఉపాధిని ఇచ్చాడు చాలా ఇవాల్వుడు ఉపాధి కదా అది ఎద్దు ఉపాధి ఉందనుకోండి జ్ఞానం కోసం ఇచ్చాడా కర్మ కోసం ఇచ్చాడా కర్మ కోసం ఇచ్చాడు దానికి మామూలుగా ఇది గడ్డి ఆ గడ్డి ఆ గడ్డి కంటే ఈ గడ్డి బాగుంటుంది అని తెలిస్తే ఆ మాత్రం తెలిస్తే సరిపడుతుంది మిగిలినంతా దాని కర్మే బరువులను లాగుతా మోలుక ఇత్యా గుర్రాన్ని పరిగెత్తడం కోసం గుర్తించాడా తెలుసుకోవడం కోసం గుర్తించాడా పరిగెత్తడం కోసం గుర్తించాడు అది తెలుసుకుంటుంది కానీ మెయిన్గా పరిగెత్తడం దాని యొక్క ధర్మం సో ప్రార్థన ఏమని ప్రార్థిస్తా ఆసు సప్తి మా గుర్రములు వేగముగా పరిగెత్తుగా కా ఆశుశక్తి అలాగే అనద్వాన్ మా ఇద్దరు బరువులను బాగా మోయు కాక ఎన్నారాయి ఈ మంత్రం ఎన్నగా అయ్యో ని కామే ని అంటే ఆశుశక్తి పురంధిర్యోష మా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ చాలా బుద్ధిమంతురాలుగా ఉండుగాక పురధిర్యోష జిష్ణురథేష్ట సభేయో యువాస్యమానస్య ఈ రోజా యత ఉంటే ఇలాగంటే ప్రార్థన ఉంటుంది వేదవంత్రాల్లో కాబట్టి దాంట్లో ఆసుసప్తిహీన వస్తుంది మా గుర్రములు బాగా తెలివితేటలు కలిగి ఉండుగా కానీ కాదు ప్రార్థన మా గుర్రములు ఎలా ఉండాలి బాగా పరిగెత్తుగాక కాబట్టి మా మా ఇంట్లో ఉండే చక్కటి జ్ఞాన సంపన్నులై ఉండుగాక మనిషి అనేప్పటికీ జ్ఞానం మనిషి అంటే కర్మ కాదు కర్మ సెకండరీగా ఉంటుంది జ్ఞానం కాబట్టి నీకు జ్ఞానం ప్రవక్ష్యామి నహి జ్ఞానైన సదృశం పవిత్ర మిహ విద్యతే ఇప్పుడు పావనం చేసేది కావాలి పావనం చేసేది గోదావరియా లేకపోతే గంగాయా లేకపోతే జ్ఞానమా గంగా గోదావరి కూడా పావనం చేస్తాయి కానీ జ్ఞానం చేసినంత బాగా మరేది పావనము చేయదు నహి జ్ఞానైన సదృశం పవిత్ర విద్యతే మీరు తెలుసుకోవాలి జ్ఞానం యొక్క మహిమను తెలుసుకోవాలి తర్వాత జ్ఞానములు అనేకం ఉన్నాయి ఈ జ్ఞానము ఇది పరం తర్వాత జ్ఞానానం ఉత్తమం జ్ఞానం రెండు విశేషణాలు వేశారు చూడండి జ్ఞానములు లౌకిక జ్ఞానము అని ఉంటుంది ఇప్పుడు లౌకిక జ్ఞానంలో ఉంటాయి ఇప్పుడు ఈ కంప్యూటర్ జ్ఞానం ఉంటుంది దాంట్లో ఏమిటి ఆ సాఫ్ట్వేర్ అలా తయారు ఇప్పుడు హోటల్ అయినా ఆ హోటల్ అయిన హోటల్ నడపాలంటే ముందే ఉండాలి ఏమిటి ఇగో ఇడ్లీ దోశ వీటన్నింటికి చీరలు వాటి నెంబర్లు సింబల్సు వాటి ఖరీదులు నెంబర్ ఆఫ్ క్వాంటిటీసు ఇలా ఇదంతా ఈ సాఫ్ట్వేర్ అంతా ఉండాలి కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీ వాడిని వీళ్ళు అడుగుతారు ఏమంటే నా హోటల్కి కావాల్సిన సాఫ్ట్వేర్ మీరు తయారు చేసి ఇవ్వండి వాడు సాఫ్ట్వేర్ తయారు చేసి విడిపిస్తారు సో కంప్యూటర్ సాఫ్ట్వేర్ దట్ ఈజ్ దట్స్ ఎ బిగ్ థింగ్ నవ్ ఎడ్స్ ద రైట్ ది సాఫ్ట్వేర్ ద డెవలప్ ది ప్రోడక్ట్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇలాగే ఉంటుంది కదా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ దట్ ఈస్ ఎ బిగ్ నాలెడ్జ్ డీటెయిస్ దీజ్ ఆల్ నాలెడ్జ్ ఆ నాలెడ్జికి గురువు ఎవరో తెలిసిన గూగుల్ మహాశివుడు ఆ నాలెడ్జికి గురువు ఆయన గూగుల్ గురువు అంటారు లేకపోతే మైక్రోసాఫ్ట్స్ది విశ్వగురు జగద్గురు స్థానంలో ఎవరున్నారు మైక్రోసాఫ్ట్ విండోస్ టెన్ విండోస్ విండో టు వాట్ విండో టు నాలెడ్జ్ ఆ మాట అలా వచ్చింది విండో ఎలా వచ్చిందంటే ఇట్ ఈజ్ అ విండో టు సూర్య భగవాన్ ఇప్పుడు విండో తెలిస్తే సూర్యకాంతి వచ్చినట్టుగా మా ఈ సాఫ్ట్వేర్ మీరు పెట్టుకుంటే మొత్తం ప్రపంచంలో ఉన్న విజ్ఞానానికి అంతకీ కూడా తలుపు తీసినట్టు అయిపోతుంది విండోస్ దట్ ఈజ్ హౌ ఇట్ కే కాబట్టి ఇవన్నీ కూడా లౌకిక జ్ఞానములు అటు వాటికంటే ఇది చాలా గొప్ప పది ఉత్తమం బుధ జ్ఞానములు వాటికి ఉండే ప్రాముఖ్యత వాటికి ఉంటుంది కానీ ఇది వాటికంటే ఉత్తమమైనది ఎలాగో చెప్తారు ఇక పారలౌకిక జ్ఞానములు ఉంటాయి పారలౌకిక జ్ఞానములు అంటే పరలోకానికి తీసుకుపోయేటువంటి జ్ఞానములు ఇప్పుడు మీరు యజ్ఞం చేసినట్లయితే మీరు స్వర్గాన్ని పొందుతారు దర్శపూర్ణమాస అనేది ఒక ఇష్టి అది మిమ్మల్ని స్వర్గానికి తీసుకుపోతుంది అది ఆ ఇష్టి అది ఒక రథము వంటిది దేవరథ దేవతల దేవ దేవలోకానికి కొనిపోయే రథము వంటిది రథం ఎక్కి కూర్చుంటే మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు అలాగే ఈ దనిషపూర్ణ మాసేష్టని చేసినట్లయితే మీరు స్వర్గలోకానికి వెళ్ళిపోతారు యేషవై దేవరథ దశపూర్ణ మాసం దనిషపూర్ణ మాసాలు అనేవి ఏవైతే గడవో అవి తెలియాలి ఏదో చూసుకుంటే తెలుసు మరి దర్శ అంటే అమావాస్య నాడు చేసే ఇష్టి పూర్ణమాస అంటే పూర్ణిమ నాడు చేసే ఇష్టి అంటే ఒక చిన్న యజ్ఞం సో అది ఎలా చేయాలి అదంతా జ్ఞానము దానికి ఏమని చెప్పచ్చు మీరు జ్ఞానాన్ని పారలౌకిక జ్ఞానము ఇంకా ఉపాసనలో ఉంటుంది హనుమంతులు మీరు ఉపాసన చేశారనుకోండి మీరు సాకేతలోకాన్ని పొందుతారు సాకేత లోకం అంటున్నారో లేకపోతే హనుమన్ లోకం అని వేరే పెట్టారో అని నాకు తెలీదు రాముడైతే సాకేత లోకం మరి హనుమన్ ఉపాసకులు కూడా సాకేత లోకంగా పొందాలి లెక్క ఆ దేవీ హ్యావ్ సమ్ డిస్టింక్షన్ ఆల్సో కృష్ణుని ఉపాసన చేశారనుకోండి కో లోకము పొందేదరు ఇత్యాది ఉంటాయి దేవి ఉమాలోకం దేవి ఉపాసన చేసినట్లయితే అదే ఆలోకం లేరు మళ్ళీ లేకపోతే వీళ్ళందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళి దెబ్బలకి పోవలసి ఉంటుంది లేకపోతే ఎవరి లోకం వాళ్ళకి అక్కడ కూడా మళ్ళీ వెళ్ళి ఈ కలహాలు ఇవి వస్తే సమస్య మళ్ళీ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు కాబట్టి ఎవరి లోకం వాళ్ళది ఆ లోకానికి వెళ్ళేటువంటి ఉపాసన దీన్ని అదొక విజ్ఞానము ఇప్పుడే జ్ఞానమే కదా పారలౌకిక జ్ఞానము ఇవన్నీ ఉన్నాయి ఇవి కాక విద్యలు ఉన్నాయి ఏమిటి విద్యలు కళలు సంగీతము సాహిత్యము కవిత్వము అవధానము ఎవరో విద్యలు ఉంటాయి తర్వాత అశ్వ విద్య అంటే గుర్రములను వాటి పెడిగ్రీ వాటికి ట్రైనింగు అదో పెద్ద విద్య బాబు అదేం సామాన్య విషయం ఇవ్వాలి గుర్రమును తోలడం కూడా పెద్ద విద్య జాతీయులు ఉంటాడు ఇట్ ఈజ్ బిగ్ నాలెడ్జ్ డీటెయిల్స్ అన్నీ కూడా విద్యలు అది గజ విద్య ఏనుగులు పట్టుకోవడం ఇలాగా వాటికి ట్రైనింగ్ ఇవ్వడం లాగా ఏవో సో ఇటువంటి విద్యలు కళలు అన్ని జ్ఞానములే కళలు అంటే సంగీతము తర్వాత నాట్యము భరతముని నాట్యశాస్త్రానికి తయారు చేసినారు ఆ నాట్యం ఎలా చేయాలి అభినయం అంటే ఆహార్యం అంటే ఆహార్యం అంటే బహుశా మేకప్ అనుకుంటాను ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి పేర్లు ఉంటాయి ఎన్ని వస్తాయి అలా వస్తూనే ఉంటాయి ఎడిటింగ్ సౌండ్ ఎడిటర్ మళ్ళీ ఎడిటింగ్ వేరు సౌండ్ ఎడిటింగ్ వేరు సినిమాటోగ్రఫీ వాట్ వాట్ ఎవర్ దట్ మీన్స్ ఐ హోట్ లవ్ వాట్ ఇట్ ఈ సినిమాటోగ్రఫీ ఎక్కడో వెళ్ళే పేరు మ్యూజిక్ అసిస్టెంట్ మ్యూజిక్ సో తర్వాత ప్రోగ్రామ్ డైరెక్టర్ ఏమో చాలా వస్తాయి అవన్నీ కూడా కళలు అవన్నీ సపరేట్ డిసిప్లిన్స్ దల్ కాల్ డిసిప్లిన్స్ ఆస్కార్ అవార్డ్స్లో ప్రతిదానికో అవార్డు ఉన్నాయి సౌండ్ ఎడిటింగ్ అవార్డు ఉంది సినిమాటోగ్రఫీకి అవార్డు ఉంది యాక్టింగ్ పెద్దది దర్ ఈస్ ఎ కాలేజ్ ఆఫ్ యాక్టింగ్ ఇన్ పుణే పెద్ద అదేం సామాన్యమైన విషయం కాదు మనం ఉంటే ఇక్కడ నుంచి ఒకర్లు చెప్తాం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ డాన్సింగ్ డాన్సింగ్ అంటే ఎంత కష్టం ఉంది చాలా డిఫికల్ట్ ఇవన్నీ పెర్ఫార్మెన్స్ ఆర్స్ ఉంటర్వాళ్ళు నా టు పెర్ఫార్మ్ బిఫోర్ ద పబ్లిక్ సో ఇప్పుడు పాఠం చెప్పడం కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆర్తో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ విద్యలు తర్వాత భాష లోకంలో ఆయనకి తొమ్మిది భాషలు వచ్చింటాడు అని చెప్పుకుంటారు ఆయన ఆత్మస్వరూపం ఇష్టండో అని ఎవ్వడు అనుకోండు ఆయన తొమ్మిది భాషలు తొమ్మిది భాషలు వస్తే ఏమైంది మీకు మనస్సుకి విక్షేపం పెరిగింది తప్ప ఏమీ ఉపయోగం అయింది దట్ ఈజ్ నాట్ ది పాయింట్ యూనో తొమ్మిది రావచ్చు ఆరు రావచ్చు బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్ ఇట్ ఈజ్ ఎన్ అకాంప్లిష్మెంట్ ఐ డోంట్ డినై దట్ ఇట్స్ ఎన్ బట్ దట్ ఈస్ దట్ ఈస్ డిసైడ్స్ ది పాయింట్ ఓ మహాత్ముడు ఉన్నాడంటే ఆయన ఆత్మనిష్ఠుడు అనే పాయింట్కి ప్రాముఖ్యం ఉంటుంది తప్ప ఆయనకి ఎన్ని భాషలు వచ్చు అన్నది అది నాడు ఇంపార్టెంట్ కాబట్టి భాషలు ఉంటాయి సో ఇవన్నీ జ్ఞానములు ఈ జ్ఞానములన్నిటికంటే ఉత్తమోత్తమైన జ్ఞానము నేను నీకు చెప్తాను అంటున్నాను ఎవరు చెప్తాడు ఈయన వీటి అన్నిటికంటే గొప్ప జ్ఞానమే అసలు ఏమిటది అంటే ప్రకృతి పురుష వివేక జ్ఞానము చెప్తాడు నీకు చెప్పాను నేను నేను చైతన్య స్వరూపుడను పురుషుడను పూర్ణుడను మనస్సు దేహము ప్రకృతి వాటి యొక్క ధర్మం లేని కూడా నన్ను స్పృశించను కూడా స్పృశించవు అని మీరు తెలుసుకోవాలి ఇవాట ప్రాక్టీస్ ఇట్ ఇఫై శేషో ఇఫైనా శేషో దాన్ని అభ్యాసం చేసి అనుభవానికి తెచ్చుకోవాలి దాన్ని ప్రకృతి పురుష వివేక జ్ఞానము ఆ జ్ఞానం ఏం చేస్తుంది ప్రకృతి యొక్క బంధము నుండి విముక్తినిస్తుంది భూత ప్రకృతి మోక్షంచ అది ఈ ప్రకృతి యొక్క పంధ్యాన్ని మనకి విముక్తినిచ్చేటువంటి జ్ఞానము కాబట్టి ఈ ఇతర జ్ఞానములన్నిటికంటే శ్రేష్టం ఇతర జ్ఞానములు ఏం చేస్తాయి మిమ్మల్ని ఆ ప్రకృతిలో బంధించి పెడతాయి కాబట్టి మీకు భాషలు భాషా పండితులు మీరు అయి ఉండొచ్చు కానీ ఆత్మస్వరూపం తెలియకపోతే ఈ భాషా పాండిత్యం మిమ్మల్ని ఉద్ధరించదు దీని మీద విద్యాప్రకాశానందగిరి ఇక్కడే అసలు ఒక కథ చెప్పేవాళ్ళు ఒక పడవ దాటుతున్నాడు నదిలో పడవ పడవ దాటుతున్నాడు పడవ నడిపేవాడిని అడిగాడు ఆయన ఒక్కడే ఉన్నాడు ఇంకెవలేరు ఏదో కబుర్లు ఎందుకంటే ఈ పడవ వెళ్ళడానికి అరగంట టైం పడుతుంది ఏవో కబుర్లలో ఏమో నీకు తర్కం వచ్చినా నాకు తర్కం నీకు రాదు నేను నా జీవితంలో పదేళ్ళు కష్టపడి తర్కాన్ని విద్యను సంపాదించాను నువ్వేమో ఆ విద్య నీకు లేదు వన్ ఫోర్త్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజే వే నీకు మీమాంస వచ్చునా రాదు సార్ ఇంకొక వన్ ఫోర్త్ నీ లైఫ్ వేస్ట్ నీకు గణితము వచ్చున గణితం అనేవారు పూర్వం గణితానికి బుర్ర జ్యోతిషానికి ఏ బుర్ర ఏదో ఈ కబుర్లు ఆ కబుర్లు నాలుగు కబుర్లు పోవేసి చెప్తూ ఉంటే గణితం అంటే ఇట్ మ్యాథమెటిక్స్ దట్ ఇస్ ఇట్ ఈస్ ఫిలాసఫీ అండ్ ఇట్ సైన్స్ గణితము వచ్చునా రాదు ఆల్రెడీ జియో త్రిక్ గణితమే అనుకోండి మేక్ ఇట్ లైక్గా జియోథిక్ గణితము వచ్చిన అంటే ఎస్ట్రానామికల్ మ్యాథమెటికల్ ఎస్ట్రానమీ నీకు వచ్చునా రాదు నీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లైఫ్ వేస్ట్ నీకు మరొక శాస్త్రము వచ్చిన రాదు హండ్రెడ్ వేస్ట్ అంటే అతను అన్నాడు ఏమండి మనం సుడిగుండ దగ్గరకు వచ్చాము నేను ఊహించలేదు ఈ సుడిగుండ ఉందని ఇప్పుడు ఈ పడవ మునిగిపోతుంది మీకు ఈతం వచ్చిన అంటే ఈయన నాకు ఈత రాజుడా ఈ తర్కశాస్త్రం ఇవన్నీ చూడడంతో సరిపడింది ఈత నాకేమొచ్చు నదిలో స్నానం చేసేప్పుడు కూడా మోకాళ్ళ లోతు దగ్గరే చతికిలు పడి నెట్టి మీద చెంపుతో పోసుకోవడమే తప్ప ఇలా రెండు బార్లు వేసి ఏడడం నా వల్ల కాదు అని చెప్పాడు అంటే అయితే మీ హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ వేస్ట్ అని అతను చెప్పి అతనికి వచ్చి ఈత కాబట్టి ఈ సంసారం అనే సముద్రాన్ని దాటడానికి ఈత వచ్చి ఉండాలి మిగతా జ్ఞానములన్నీ మనల్ని వద్ద పైకి తేల్చము ఈత వచ్చింటే తేలింది సంసారం సముద్రాన్ని మనం దాటాలంటే ప్రకృతి పురుష వివేక జ్ఞానము అనేది ఈత అది మీరు పట్టుకోవాలి ప్రకృతి పురుష వివేక జ్ఞానము లేకుండా మిగతా జ్ఞానములన్నీ బంధహేతువులు మీరు తర్కశాస్త్ర పాండిత్యం సంపాదించారనుకోండి మీకు ఏమంటులో తెలుసునండి అదే పండితుడిని చూసినప్పుడు మీకు వాడు తక్కువ స్థాయి పండితుడైతే మీకు అహంకారం కలుగుతుంది వాడు ఎక్కువ స్థాయి పండితుడైతే మీకు అసూయ కలుగుతుంది వాడు సమాన స్థాయి పండితుడైతే మీకు స్పర్ధ కలుగుతుంది స్పర్ధాసూయా తిరస్కారా రాగవతం సమాన స్థాయి వాడైతే స్పర్ధ పోటీ నాకు పోటీ ఎక్కువ వాడైతే అసూయ తక్కువ వాడైతే నిర నిరసనభావము తిరస్కారము ఆ విడి మొహం వీడేమి ఇప్పుడు సంగీతం ఉందనుకోండి ఆ విడి మొహం వాడు పాటేలే వాడి పాటేవి అసలు వాడి పాట పాటే కాదు తిరస్కారం ఎక్కువ వాడైతే అబ్బో వీడు ఎంత పొజిషన్లోకి వెళ్ళిపోయాడో అని అసూయ సమానమైన వాడైతే పోటీ పోటీ తక్కువ మూడు బంధిస్తాయి కాబట్టి ఇతర విద్యలన్నీ బంధిస్తాయి ఇతర విద్యలు అన్నీ బంధిస్తాయి అంటే తెలుసుకోకపోతే వర్ణించి తీరాలనే రూల్ లేదు బట్ జనరల్ని బంధిస్తాయి మీరు చూడండి మీరు ఎవరన్నా ఈ కళలు ఉంటాయి కళలు కళాకారులన్నీ ఉంటూ కళాకారులు కళాకారుల మధ్యన ఎంత ఎన్ని వైషమ్యాలు ఉంటాయి ఎన్ని పాలిటిక్స్ ఉంటాయి ఎంత ద్వేషాలు ఉంటాయి చెప్పశక్యం కాదు అంటే ఇప్పుడు ఏమైంది వాళ్ళు కళాకారులు అని ప్రత్యేకంగా ఫిలిం నగరం ఒక పెద్ద ఏరియాని స్వంతం చేసుకుని దాంట్లో విలువైన బంగాళాలు పెట్టుకుని చాకర్లు నౌకర్లని పెట్టుకుని చాలా విలాసవంతమైన భోగాల్ని గడుపుతో ఒకళ్ళని ఒకళ్ళు మీద ఒకళ్ళు పోటీ పడుతూ తిట్టుకుంటూ స్పర్ధలతో అసూదులతో నిలుస్తూ ఉండదా ఈ సంసారం అలాంటి ఈ సంసారము కూలు ఉంటుంది గుమ్మిడికాయ లోపల కూలిపోయి ఉంటుంది కానీ పైకి మాత్రం ఎర్రగా బుర్రగా బాగా కనపడుతూ ఉంటుంది ఎంత బాగుందో గుమ్మిడికాయ గుండ్రంగా ఫస్ట్ క్లాస్ ప్రాపర్ షేప్ అది ఎంత అందంగా ఉందో గుమ్మిడికాయ అన్నట్టుగా ఉంటుంది తీరా మీరు దాన్ని చిన్న ఘాటు పెట్టి ఓపెన్ చేస్తే చుట్టుపక్కల మైల్ దూరం దాకా ఎవరు నిలబడలేరు ఎందుకంటే దాని లోపల నుంచి అంత దుర్గంధం వస్తూ ఉంటుంది కూళ్ళిపోయిన అంటే అలా ఉంటుంది ఈ సంసారం అలాంటిది దాని బాహ్య ఆకర్షణ చూసి మీరు ఆకర్షితులు అయ్యారంటే మీరు పొరపాటు చేస్తున్నారని అర్థం కాబట్టి ఈ విద్యలన్నీ కూడా బంధిస్తాయి బంధించి తీరాలని రూలేమీ లేదు కానీ బంధిస్తాయి కానీ ప్రకృతి పురుష వివేక జ్ఞానము అదేం చేస్తుంది ప్రకృతి బంధము నుండి విముక్తిని కలిగిస్తుంది కాబట్టి ఇతర విద్యలతో పోల్చినట్లయితే ఇది ఉత్తమము జ్ఞానానం ఉత్తమం ఒక విశేషం ఇక ఇంకో విశేషణం పరం పరం అనే విశేషణం ఎందుకు వేశారంటే మిగిలిన విద్యలన్నీ కూడా మనల్ని సంసారంలో నిలబెడతాయి సంసారాన్ని ఖాయం చేసి పెడతాయి కానీ ఈ విద్య ఉన్నది చూసారా ప్రకృతి పురుష వివేకరూపమైన జ్ఞానము ఇది మనల్ని ఈశ్వరుని వద్దకు తీరు తీసుకెళ్తుంది ఎందుకని క్షేత్రజ్ఞుడు నిలబడి ఉన్నాడు మధ్యలో క్షేత్రజ్ఞుడు ఈజ్ అన్ ది బ్రిడ్జ్ ఇటువైపు క్షేత్రమో అటువైపు ఈశ్వరుడు క్షేత్రజ్ఞ ఈ క్షేత్రజ్ఞుడు ప్రకృతితో మమేకమైనట్లయితే క్షేత్రంతో సంసార అయిపోతాడు అదే క్షేత్రజ్ఞుడు ప్రకృతితో వివేకాన్ని కలిగి ఉంటే క్షేత్రజ్ఞాపి మాం విద్ధి ఈశ్వరుడు It is like that. Uh, you are standing in the center. You can go this side or that side. Kabatte, <inaudible> If Jnana was not like that, It is a samsara-mole-padhiko-kun-la, Atu Ishvara-bhava-un-la-i-put-i-shkwele-poot-kun-la. Kabatte, Param. Param Jnana-naam Uttamam. Atu one-ti Jnana-naam-ni. Heku Nenu Bodhisthanu, Vashyamandamu, Bhūya-hā, Pūna-hā, అంటే మళ్ళీ ఇంకోసారి బోధిస్తాను అంటున్నాడు మళ్ళీ ఇంకోసారి బోధించదమనగానే అభిప్రాయమేమి పూర్వేషు సర్వేషు అధ్యాయూ అసకృదుతమీ ప్రవక్ష్యామి గడిచిన అధ్యాయములన్నిటిలో ఈ ఆత్మజ్ఞానాన్ని అనేక పర్యాయములు నేను చెప్పి ఉన్నాను ట్రూ ఒకసారి కాదు అసకృదు అనేక పర్యాయములు నేను చెప్పి అయినప్పటికీ కూడా ఇంకోసారి చెప్తాను త పరం ఆ జ్ఞానము పరము పరము అంటే సుపీరియర్ ఎందుకని సుపీరియర్ పరవస్తు విషయత్వా పరమాత్మ అనే తత్వాన్ని గురించి చెప్పేది కనుక ఇది మిగతా జ్ఞానములన్నిటికంటే కూడా సుపీరియర్ మిగతా జ్ఞానములు అప్సోలేట్ అయిపోతూ ఉంటాయి అప్సోలేట్ అంటే కాలము చెల్లినా అని అంటారు చూడండి కాలము చెల్లింది అప్సలే ఒక ఆయన న్యూయార్క్ వెళ్ళాడు న్యూయార్క్ వెళ్ళి ఆయన ఆయన రేజర్కి పెద్ద గిడ్డ తీసుకుంటారు కదా రేజర్కి బ్లేడు కోసం షాప్కి వెళ్ళాడు రేజర్ బ్లేడు కావాలండి అని వెళ్ళాడు ఆయనకి ఎక్కడా రేజర్ బ్లేడ్ దొరకలేదు న్యూయార్క్ మన్హాటంలో దొరకలేదు తర్వాత ఆయన రేడియోకి ఆ డయోడ్ ఉండేది ఆ డయోడు రిప్లేస్ చేసుకోవాలి ఆ డయోడ్ కోసం అడిగాడు ఎవరన్నా రేడియో సెట్ పట్లెళ్ళి దీనికి పాకెట్ రేడియో దీనికి డయోడ్ కావాలి ఎక్కడైనా ఉన్నారు ఎక్కడ న్యూయార్క్ మొత్తంలో డయోడ్ కూడా దొరుకుతుంది ఆయన అన్నాడు అవై న్యూయార్క్ ప్రపంచంలో అత్యంత ఆధునికమని అన్నారే ఇక్కడ గడ్డంగిషన్ మీకు రేడు దొరకదు రేడియోకి డయోడ్ దొరకదు ఇలా తయారైంది ఏంటి న్యూయార్క్ అని అంటే ఏమైంది మీకేం తెలిసింది ఈ ఆయనకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా కాలము చెల్లినది కాలము చెల్లింది వాడికి దీ నాట్ వే టు డూ థింగ్ సెరిమో రేడియో డిజిటల్ రేడియోలు ఉంటాయి తప్ప మీకు డైలోడ్ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది దొరకదు ఇవి ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు మేము ఈ కంప్యూటర్లో ఎక్స్పీరియన్ ఉంటుంది విండోస్ ఎక్స్పీయో లేకపోతే ఏదో విండోస్ ఎక్స్పీ దానికి ఏదైనా కొంచెం తెలియకపోతే అడుగుదా ఉంటే అది తెలుసున్నవాళ్ళు మా దగ్గర వాళ్ళు లేరు అయ్యో అదేమిటి అంత ఓల్డ్ అయిపో ఓల్డ్ చాలా ముందుకు వెళ్ళిపోయారు ద స్టాప్ సపోర్టింగ్ ఎక్స్పీ వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎక్స్పీ ఎని మో వై ఇట్ ఈస్ వెరీ ఓల్డ్ అప్సలేట్ అయిపోతుంది నాలెడ్జెస్ అన్నీ కూడా చాలా వేగంగా అప్సలేట్ అయిపోతూ ఉంటాయి కానీ ప్రకృతి పురుష వివేక జ్ఞానం అనేది ఈ గీతా జ్ఞానం అనేది ఇది ఐదు వేల ఏళ్ళు అయినా ఇది అబ్సలేట్ అవ్వలేదు ఇంకా ఫ్రెష్గానే ఉంది ఇంకో ఐదు వేల సంవత్సరాల తర్వాత కూడా మనరోజీని ఎవరో బోధిస్తూ ఉంటారు చదువుకుంటూ ఉంటారు అది అబ్సలేట్ కాదు కాలము చెల్లుట అనేది దీనికి వర్తించదు కాబట్టి చాలా గొప్ప జ్ఞానము కింతత్ ఏమిటది జ్ఞానం జ్ఞానము సర్వేషం జ్ఞానానం ఉత్తమం జ్ఞానములన్నింటిలోకి అత్యుత్తమమైనది అంటే సర్వశ్రేష్టమైనది ఎందువల్ల ఉత్తమ ఫలత్వాత్ ఉత్తముడైన పరమేశ్వరుణ్ణి మనకి దగ్గరికి తీసుకుపోతుంది ఆ పరమేశ్వరుడి దగ్గరకు తీసుకుపోతుంది పరమేశ్వరునిలో ఐక్యమైనట్లా చేస్తుంది ఇంకా అంతగంట కావాల్సిందే ఉంది కాబట్టి ఇది అత్యుత్తమైనటువంటి జ్ఞానము ఓం పూర్ణముదూర్ణమి పూర్ణాత్ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి